సర్వకృపాని ధ్యగు ప్రభ మహోన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ సర్వ శరీర ప్రభ నీ వైపు కన్నులెత్తి ఆశతో చూస్తున్నాయి నాయన గొప్ప దేవుడవు న్యాయం తీర్చే దేవుడవు ప్రతి ఒక్కరిని ప్రభ దృష్టించేవాడు ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడవు ప్రభను ఏది అడిగినా పొందగలని మీ యొక్క నామమును మాకు నీకు వందనాలు ఏసు నామంలో శక్తి ఏసు నామంలో విడుదల ఏ శ్రమంలో రక్షణ కలుగునని ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్కును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యమయ్యున్న దేవా నీకే వందనాలయ్యా అగ్ని స్వరూపుడు ప్రతి ఒక్క బిడ్డని ప్రభ మీ అభిషేకించి బలంగా మీరు వాడుకుంటున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆత్మదేవా నీ పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు ప్రభానతని ఇంత మటుకు మమ్మల్ని మీ కృపల భద్రపరిచినందుకు ప్రభ ప్రతి క్షణము ప్రభానతండి నీ యొక్క మమ్మల్ని చెక్కుకొని నా దేవా మమ్మల్ని నడిపి స్తున్న దేవ నీకే వందనాలు స్తోతం లేసేయా నచండ్రి సాయంత్రకాల సమయమందు ప్రభ ప్రతి ఒక్క సమకూర్చండి ఆటంకాలు తొలగించండి ప్రభా వాతావరణం స్వాధీనంలో పరుచుకొనండి నచండ్రి ప్రభ నీక సన్నిధిలో కోడుకుని నేను స్థుతించుటకు ప్రభ మాకు ఇచ్చిన సమయం కొరకే నీకు వేలాది వేల వందనాలు చేయిస్తున్నాం నా విమోచకుడవు ప్రభ నువ్వు నా రక్షకుడవు నన్ను పోషించు వాడవు నన్ను స్వస్థపరచువాడవు నా ఏసే అని నాకు ఆధారమైన తండ్రి నన్ను ప్రభ ఆదరించు దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసు ప్రభ నాకున్న కొదువలు తీర్చిన దేవుడవు ప్రభ ఏది ఆలోచించినా నేను అడిగి ఊహించిన వాటి కూడా మరి ఎక్కువగా దయచేయి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఇంత మటుకు నీ యొక్క కృపలు పడితే ఒక జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభావితన యొక్క వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డని యొక్క సిల్వ చాట్న మారుగుపర్చి వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరచండి ఎశ్ని తెప్పనిల చేయండి హృదయంలను వెలిగించండి ప్రభ నా తండ్రి ప్రభ వాక్యం అంగీకరించటకు ప్రతి హృదయాన్ని మీరు తెరవండి పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని అగ్నిచేత అభిషేకించండి ప్రతి ఒక్కరిని బలంగా సేవలో విధానం కొరకే వందనాలు ఏసు ప్రభా న పరిశుద్ధాత్మ కార్యములు కన్నులార చూచి ప్రభా నేను చెవులారా విని నా తండ్రి నిన్ను మహిమ పరచులా ఉన్న మా జీవితాలలో మీరు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు ప్రభ మహిమ ఘనత ప్రభావంలో మీకే చెల్లిస్తూ దేవా ఏసే ఏసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హేవా నా బలమా హేదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం నాశలు నను మూటి నను నరక పశములనను నాృవులు నను జోటిను నరక పశ టి నను పరదవలే భక్తి హీనులు పోలిన్ పరదవలే భక్తి హీనులు పోలి విడవ కనను ఎడబాయని దేవా విడవ కనను ఎడబాయని దేవా విదార్ధమై నదిని మాగం పరిపూర్ణమై నదిని మాగం ఏ మరణ పుట్టురులలో మరువ క మరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ ఊంగ మరణ పుట్టురులలో మరువ క మరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ సుంగ తనాలయమును నము రవిను తనయములువీను అదిరను దరణి బుకాం పముచే అదిరను దరణి భయకమ్ పముచే వినా బలమాధమై నదిని న రిపూర్ణమై నదినీ మాగం హేహో పౌరుషము గల ప్రభుకో పావతముల పూనాదుల పౌరుషము ప్రభు కోపింప పార్వతముల పూనాదులు వనికే తన నోట నుండి వాచిన అగ్ని తన నోట నుండి వాచిన అగ్ని దహి వేసను వైరుల నిల్లా దహిచి వేసను వైరుల నిల్లా ఏవా నా నామం పరిపూర్ణమై నదినీ మాగం ఏవా గ ములా పయాయనవచ్చేగము తన మాట్ గేను మేఘములా తన మాట్ గేను పూర్ములు మేరు పులు మేడు పులు చెను అవాదినను అవాదినేహార్ద నదినీ మార్గ ిపూర్ణమై నదినీ మరే వాంగ్ దయ గల వారి పైదయ చూపించు కటి లయడలా వికటము జుపన్ దయగ వారి పైదయ చూపించు కఠిన లటము చూపీస్తులయొక్క గర్వమున నచ్చును గార్విస్తుల యొక్క గర్వమున నచ్చున్ సార్వముని రిగిన సర్వాధికారి సార్వముని రవాధికారి ో వా నా బలమాదార్థమై నదినీ నామం పరిపూర్ణమై నదినీ మాగం ఏ హోవాదీపమును వెలుగించువాడు naachikatine velugu <laughs> gajeyon naadipamunu veluginchu vaadu naachikatine velugu <laughs> gajeyon వెళ్ళరాసుల నుండి బలమైన చేతిత్ వెళ్ళరాసుల నుండి బలమైన చేతిత్ వెళ్ళు పలజీర్ చిన్న బలమైన దేవు వెలు పలజీర్ దేవా బలమైన దేవానా బలమా దార్థమై నదీనామం పరిపూర్ణమై నదిని మాగం ఏహో వాకాడి కాజేసి ఏ తన స్థలములు శక్తితో నిలపి కాలను లేడి కాలగా చేసి ఏదైన స్థలములు శక్తితో నిలపి రాక్షణ కేడు మునాంచి రాక్షణ కేడు మునాంచి క్షయ ము పక్షజేర్చిన్ ఆక్షయముగతన పక్షేర్చిన్ వేహోనా దార్దమై నదిని నా పరిపూర్ణమై నదిని మాగం ఏహో జీవ మేవా బహుగా సుతుల కురుడనీ వే ఎీవ మేవా బహుగాతుల కురుడనీ వే జనులలో చూపు అన్య జను దాని తూపుచ హాలయాతి గను ముచేసి హాలయాతి గను ము చేీనామ ఓకే ప్రార్థన చేసుకుందాం స్పిరిచువల్ లైఫ్ మనం ధ్యానించుకోబోయే వాకేమో మాథ్యూ ట్వంటీ ఫోర్ లా సారీ మ్యాథ్యూ ట్వంటీ ఫోర్ మ్యాథ్యూ చాప్టర్ మతే స్వతల ఫోర్ పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయత్స ప్రభ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత హలలియ రజ పరిశుద్రకు సర్వశక్తివంతుల సర్వాధికారి నీకే వందనాలు ప్రభ దేవా నీకు వందనాలు తండ్రి దేవాయత్స ప్రభ పొద్దు కాపాడిన ప్రభా దాన్ని నీకు వందనాలు దేవాయత్స ప్రభ వరకు కూడా ప్రభ మనని యొక్క మా మద్ద ఉంచి మన ప్రయత్ ప్రభా ఎంతవరకు రన్ చేపిస్తున్నందుకు నీకు వందనాలి ప్రభా నీకే కృతజ్ఞతలు తండ్రి దేవా ప్రభా మరి వాక్యం చేత మీరు మాతో నాకున్న సొంత పంపులు గద్దించి కొట్టివ్వండి ప్రభా మరి ప్రతి వాక్యం కూడా ప్రభా రెండంతలో కట్గాము కాబట్టి ప్రభా మళ్ళీ వినే వారికి చెప్పే వారికి ఇద్దరికి వాళ్ళు తీసుకునే సలు ప్రభా కాబట్టి ప్రభా మరి ప్రతి వాక్యం ప్రభా మేము వాటిని పాటించే వారి లాగా ప్రభా చెప్పి విని వెళ్ళిపోయే వారి కాకుండా ప్రభా ప్రతి వాక్యం విన్నది అది మేము పాటించాలా ముందుకు నడుచుకునేలాగా సాం చేభా విశ్వాసం మేము మెదిగింపబడాలా ఇక్కడ మేము పడిపోవడానికి వేయలేదు ప్రభా మరి మీరే మాకు తోడని నడిపించండి ప్రభా దేవాస ప్రభా మరి నాకున్న సొంత తమ్ములు గద్దించి కొట్టివేసే ప్రభా మరి నీ యొక్క తలంపులకు చోటించి ప్రభా మరి మీరు మాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయేస ప్రభావ మరి నీ యొక్క పరిశుద్ధాత్మ్యత నడిపింపు మా అందరికి అనుగ్రహించమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఓమే మాథ్యూ ఫోర్త్ చాప్టర్ మతేసు అత నాలుగు ఒకటి ఈ వాక్యం అందరికీ తెలిసిందే కానీ ఇది స్పిరిచువల్ లైఫ్ ఆత్మలు ఎట్లా దేవుడు కొనుపోబడినడు అని ఇక్కడ అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడను అంటే ఆత్మ వలననే అరణ్యంలోకి కొనిపోబడుతున్నాడు అని ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది వాక్యము సో ఆత్మ వలనే కొనిపోబడడము రెండో వచ్చిన వస్తే ఫార్టీ డేస్ అండ్ నైట్స్ అని ఉంది కదా నల్ అంటే నలబది దినములు నలబి రాతులు ఉపవాసం ఉండిన పీమట అయిన ఆకలి గుణగా అంటే డే అండ్ నైట్ మొత్తము ఫార్టీ డేస్ మార్నింగ్స్ ఇంకా ఫార్టీ డేస్ నైట్స్ మొత్తము ఎయిటీ డేస్ అంటే ఎయిటీ డేస్ దేవుడు ప్రార్థనలో కూర్చున్నాడు మోకలా ఉంగి ఆయన్ని అంత గొప్ప దేవుడు పరిశుద్ధుడు నీతి మంతుడు ఆ సర్వ శకర్త ఆయన నిజ క్రియేటడు కదా ఆయన సొంత చేతులతో మనల్ని క్రియేట్ చేసిండ్రు యేసుభు ఆయన క్రియేట్ చేసి కానీ ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతిదీ నెరవేర్చబడలా ఆయన ఈ లోకానికి రావాల్సిందే మళ్ళా ఆయన శిల్వ మరణం పొందాల్సిందే మనల్ని ఆయన రక్షించుకోవాల్సిందే మళ్ళా ఆయన రాజ్యంలోకి తీసుకుపోవాల్సిందే కదా అందుకే కదా ఆయన అంత ప్రయాసపడడు అంటే ఆయన చేసిన ప్రయాసం వ్యర్థం కావద్దు ఏజ్ ప్రభు చేసిన ప్రతి ప్రాయాసంలా వ్యర్థం కావద్దు ఆయన కూడా చూడండి అంత గొప్ప ఆ వరల్డ్ వదిలేసుకొని హెవెన్ ని వదిలేసుకొని ఈ లోకానికి వచ్చినాడంటే ఆయన ఎందుకోసం వచ్చినాడు ఆల్మోస్ట్ మనకు తెలుసు కదా మన పాపం కోసము మరి ఇంకా ఆయన సినిమా మరణం పొందాల్సిందని మనకు ఆల్మోస్ట్ దేవుని కోసం అంతా తెలుసు కానీ ఆయన ఇక్కడ ఏమని ఆయన ఎక్కడికి వచ్చినడు అధికారము మనకి ఇవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు మరి ఆయన ఆయన శక్తి కూడా మనం పొందుకోవడానికి కూడా ఆయన చూపిస్తున్నాడు అంటే ఫార్టీ డేస్ అండ్ నైట్స్ ఆయన ఉపవాసం ఉండిన తర్వాత ఫాస్టింగ్ ప్లేస్ అయిన తర్వాతనే ఆయన ఆత్మలో కొనిపోబడినడు అంటే ఎట్లా చూడండి మనం కూడా అంతే ఎట్లాంటి మనం దైవుని సన్నిధిలో ఉంటాము ప్రార్థనలు ఉంటాము ఉపవాసం ప్రార్థనలు ఉంటాము దాంట్లో వాక్యాన్ని వింటుంటాము దాని ప్రకారంగా పోవడానికి మనం ప్రయత్నిస్తుంటాము అంటే మనం కూడా దేవుడు ఎట్లయితే ఫార్టీ డేస్ ప్రైజ్ లో ఉన్నాడో మరి ఆయన మోకాల జీవితంలో ఉన్నాడో యేసుప్రభు మరి ఆయన ఎంత కన్నిటి ప్రార్థన చేసిడు ఆయన ఎంతైతే ప్రార్థనలో ఉన్నాడో అదే టైంలో దృష్టి వచ్చి శోధన చేస్తుంది అయినా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అని అంటుంది అంటే ఆల్మోస్ట్ దుష్టుడు తెలుసు కదా ఈయన యేసుప్రభు తెలుసు ఆయన దేవుడు తెలుసు అన్ని తెలిసి కూడా మళ్ళా నువ్వు దేవుని కుమారుడు అని ఎట్లా శోధిస్తున్నది ఇక్కడ కూడా అంతే అంటే మనం దేవుల్లో ఉన్నాక కూడా మనం దేవుళ్ళు ఎదిగేటప్పుడు కూడా దుష్టుడు వచ్చి నువ్వు దేవుని బిడ్డఅవే కదా అని కొన్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నమాట దుష్టుడు కాబట్టి అది ఏ టైంలో జరుగుతుంటది అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మనం ప్రైజ్ లో ఉండడం అంటే మనం స్పిరిచువల్ గా ఎదిగింపబడినప్పుడే ఆత్మీయమైన జీవితంలోకి మనం మెంటైన్ అయినప్పుడే కదా మనం ఆత్మలో ఉంటనే కదా మనం మనకు బాగా దాహమిస్తుంటది ప్రార్థించాలా వాక్యం ధ్యానించాలా ప్రేమ సత్యని అనుసరించి అనేకులకు మనం ప్రకటింప చేయాలా ఏ ఆత్మ నశించిపోదనే తపన అనేది ఉంటది అంటే ఇది ఎందుకు ఈ భారం దేవుడు ఎందుకు ఇచ్చాడు మనము వెలుగులో ఉంటే చాలా అన్నికులు కూడా వెలిగింపబడడానికే కదా మనం కూడా ప్రయాసపడుతున్నామా ఆయన శువత ప్రకటించడానికి అంటే ఆయన్ని కూడా ఇక్కడ దేవుడు అంత గొప్ప ఆత్మను శోధించి దుష్టుడు అంటే ఈ లోకం అంటూ ఒక ఎడారియే ఈ ఎడారిలో మనం జీవిస్తున్నాం అంతే అంటే ఆయన చెప్తున్నాడు మీరు ఆత్మలని ఎక్కడైనా మనము ఎక్కడ మెయిన్ గా దెబ్బ తింటామంటే శరీరము ఆత్మ ఉంది దేవుడు ఆయన సృష్టించినప్పుడు ఆయన కదా ఫస్ట్ ఆయన క్రియేట్ చేసిండు మట్టితోటి మనల్ని క్రియేట్ చేసిండు మరి ఆయన జీవవాయు దూపాగా మనకు జీవాత్మ వచ్చింది కదా అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని మాకు తెలుస్తుంది కానీ ఇవి ఈ రెండిట్ల మధ్యలో మనం ఉన్నాం శరీరానికి ఆత్మకి మధ్యలో మనం ఉన్నాం మరి దేవుడు అంత పరిశుద్ధుడు జీవం దేవుడు ఈ లోకానికి వచ్చి అని డేస్ అండ్ నైట్స్ ఆయన ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసిన మరి అంత పరిశుద్ధునికే శోధనలు వచ్చినాయి దేవునికి అంటే ఆయన చూపిస్తున్నాడు ఎట్లా చూపిస్తున్నాడు యాజ్ అ కామన్ పర్సన్ గా చూపిస్తున్నాడు అంటే ఎంత కామన్ పర్సన్ అయినా కాని యేసు ప్రభుని మనం వెంబడిస్తే మనము జీవింపగలుగుతాము ఎట్లా అంటే దేవుని కుమారుడు నువ్వు ఈ రాళ్ళను రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించను కదా అంటే ఈ రాళ్ళను రొట్టెలు తీసుకొని తినమని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు మనుషుడు కేవలము ఆ ఏమంటాడు అంటే మనుషుడు రొట్టె మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన అంటే దేవుడు చెప్తున్నాడు మనుషులు ఆ తినే వాటి విషయంలో కానీ ఎక్కడైనా శరీరకరంగా ఇక్కడ మాట్లాడదా దేవుడు ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు చూడండి మనము ఇంకా శరీరంలోన అంటే దేవుని కోసం తెలియనప్పటి నుంచే ఆయన కోసం మనకు తెలియనప్పటి నుంచే ఆయన మన కోసం ముందే మాట్లాడేసినాడు ముందే ఏమైనా మాట్లాడేసిన అంటే ఆ మనిషి రొట్టే వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకున్నాం కనుక దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అంటే దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఏంటిదంటే ఆ దేవుని యొక్క వాక్యము ఇంకా ఆయన ఏం చెప్తాడు కదా ఎందుకంటే అక్కడ ఆయన సంభాషించినారు ఎట్లా ఆయన యాజ్ అ కామన్ పర్సన్ లాగా మాట్లాడినాడు కానీ దుష్టునికి అక్కడ ఏమో దేవుని చూపించినాడు కదా ఎట్లా దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ లాగా అక్కడ మాట్లాడినాడు ఎట్లా మాట్లాడింది అంటే చూడండి ఆ మనుషుడు అన్నప్పుడు ఒక మనిషిలాగా అక్కడ అక్కడ మాట్లాడుతున్నాడు మనిషి కేవలం రొట్టె తినడం వల్లనే జీవించడం కాదు వాళ్ళు జీవించే ప్రతిదీ దేవుని యొక్క మాట వల్లనే అని అక్కడ మన దృష్టికి అర్థమైపోయింది అక్కడ ఏమన్నా అర్థమైపోయింది ఇని దేవుడని దృష్టికి ఆల్మోస్ట్ ముందే తెలుసు కానీ దేవుడు అంటే అంటే ఆత్మ జీవించు కదా మన ఆత్మ జీవించినప్పుడు ఆ దృష్టికి అర్థమైపోయింది ఈయన దేవుడు ఈయన ఏ విషయంలో ఏది చేసినా ఇంకా నేనే ఇదైపోతున్నా అని తెలిసిపోయి దుష్టుడు అక్కడ నుంచి పారిపోయినాడు పారిపోయినాడు ఎందుకనంటే ఆయన లాస్ట్ వచ్చిన అంటాడు కదా దేవుడు నీ దేవునికి నీవు నమస్కరించి అక్కడి నుంచి ఆ వర్డ్ చెప్పినప్పుడు దుష్టునికి భయం వేస్తుంది ఎట్లా అంటే ఒకలాగా భయం పుడుతుంది ఎట్లా ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే ఆ అరణ్యంలోకి కొనిపోబడినప్పుడు దేవుడు ఆత్మ వల్ల కొనిపోబడిన స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉంటది అని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు స్పిరిచువల్ లైఫ్కి పోవాలంటే ఉత్తగనం పోయేటట్లు కాదు కదా స్పిరిచువల్ లైఫ్ కి వెళ్ళాలి ఆ యొక్క స్థలంకి పోవాలి అంటే ఎంత కష్టము ఈజీగా మనం చేయలేము ఆ పని అంటే శరీరానికి అది కష్టమే ఆత్మకైతే సిద్ధమే కానీ శరీరంకి అయితే కష్టమే కానీ ఇక్కడ దేవుడు ఏమని చూపుతున్నాడంటే శరీరం అయినా సహకరిస్తుంది ఎట్లా అంటే ఆత్మలో అంతరించి నడుచుకుంటే ఆయన అందుకే అంటున్నాడు కదా ముందే దేవుడు ఏమని చెప్తున్నాడు దేవుని కుమరడం క్రిందికి దూకము అక్కడ చెప్పినప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటాడంటే ఆయనను ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను నీ వాదంలో రా తగలకుండా వారిని నీ చేతులతో ఎత్తుకున్నాను అని రాయబడి ఉన్నాడు ఆయనతో చెప్పాను లాస్ట్ వచ్చినాం చూడండి ప్రభు నీవు దేవుణ్ణి దేవుణ్ణి నీవు శోధింపవల్లదని మరి చోట రాయబడి ఉన్నది వారితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన కొండకి ఆ మీదికి ఆయన తోడుకొని ఈ లోకరాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిల నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఆయనతో చెప్పగా ఏసు వారితో సాధన పొమ్ము ఇది పాయింట్ ప్రభువైనా నీ దేవునికి మ్రొక్కి ఆయనకి మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉండను చూడండి ఆయన యేసు ప్రభు కూడా అక్కడ టూర్ వల్స్ శరీరము ఆత్మకి యుద్ధం జరుగుతుంది దేవుడు శరీరంలో ఉన్నాక కూడా అంటే శరీరంలో ఎట్లా ఆయన ఆత్మలోనే జీవిస్తున్నాడు ఆయన పరిశుద్ధుడాన్ని మాకు తెలుస్తుంది ఆయన జీవం వల్ల తెలుస్తుంది కానీ ఆయన మాట్లాడే సంభాషణ ఎట్లుందంటే ఆ ఇప్పుడు మనం కామన్ గా ఎట్లా జీవిస్తున్నామో ఈ లోకంలా దేవుడు కూడా అట్లనే కాకపోతే ఆయన ఎలాంటి తక్కువ పండు ఆయన పరిశుద్ధతగానే జీవించాడు అనక తెలియజేయబడుతుంది అందుకే ఆయన ఏమంటున్నాడు ధైర్యంగా చెప్తున్న దేవుడు నీ ప్రభు నీ దేవునికి ముక్కి అని అంటున్నాడు అంటే తన తండ్రి ఆ తన తండ్రి ఆజ్ఞాపించినాడు ఏచు ప్రభుకి ఆజ్ఞాపించినాకనే ఆయన ఈ లోకం మీదకి వచ్చాడు అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధత్మ ఆయనని జీవం ప్రతిదీ ఆయననే మనం సేవిస్తున్నాం ఎందుకంటే మన కొరకు తెలుగుపైన రక్తం కాచిన దేవుడు తిరిగి రానయ్యిన దేవుడు మరి ఆయన ఆత్మలో కొన్ని ఇప్పుడు మనం కూడా ఉన్నాము మనం ప్రార్థన దేవుని సన్నిధిలో మనం ఆత్మలో బయలుదేరిచిన ఆత్మ ట్రావెల్ అయినప్పుడు మనకు తెలుస్తుందా మనం ఆత్మలో జీవిస్తున్నామా మన శరీరంలో జీవిస్తున్నామా ఈ క్వశ్చన్ మనకు రేజ్ కావాలా ఎందుకనంటే మనము మోకరించి ప్రార్థన చేస్తున్నాం కరెక్టే కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఆత్మ ఎక్కడికి పోతుంది ఈ భూమి మనం గ్రహించగలుగుతున్నామా ప్రార్థనలో కానీ ఇక్కడ దేవుడు ప్రతిది గ్రహించినడు అని ఇక్కడ కదా దుస్తుకి భయం ఇంకా ఏ చేయాలన్నా ఆయన క్లియర్ గా చెప్పేస్తుంది దేవుడు ప్రభు అని నీ దేవునికి మొక్కి ఆయనకి మాత్రమే సేవింపవాలను అని ఈ మాట చెప్పేసరికి ఆ దుస్తునికి భయం పుట్టేసింది అక్కడే కదా ఎంత శోధన పెట్టినా దేవుడు పడపోలేదు ఎందుకనంటే ఆయన శరీరము ధరించుకొని ఈ లోకంకి వచ్చినడు మన కొరకు ఆయన సెలవు పైన మరణం పొందడానికి కానీ ఆయన స్పిరిచువల్ గానే ఉన్నాడు ఏసు ఆయన ట్రావెల్స్ అంతా స్పిరిచువల్ లైఫే వెళ్ళిపోయింది ఏసు అనే ఈ లోకంలో వచ్చినాడు కరెక్టే కానీ ఆయన ప్రతిది ఆత్మగానే నడుచుకున్నాడు ప్రతిది ఆత్మలోనే నడుచుకున్నాడు చూడండి యోహన్ సిక్స్త్ చాపటర్ సిక్స్టీ త్రీలో జాన్ సిక్స్ సిక్స్టీ త్రీ ఒకసారి చదువుతారన్న జాన్ సిక్స్ సిక్స్టీ త్రీలో యోహన్ చర్వాత ఆరు ఆత్మయే జీవింప చేయు నచ్చున్నది శరీరం కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయో జీవంనై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను విశ్వసించని ఎవరో తను అప్పగింపబడి ఎవడో మొదటి నుండి వేసునకు తెలియను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఈ చెప్పే ముందు నేను మాథ్యూ ఫోర్త్ ఎందుకు చెప్పినంటే ఫస్ట్ వచ్చినము అంటే స్పిరిచువల్ గా పోవాల్సిన వే ఎట్లుంది అంటే దేవుడు కూడా అక్కడ రెండు చూపిస్తున్నాడు శరీరంలో ఉన్నప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడినాడు ఆత్మలో అంటే ఆయన ఈ లోకం మీదకి కరెక్ట్ యాజ్ ఎ కామన్ పర్సన్ గా జీవిస్తున్నాడు మరి ఆయన ప్రతిదీ ఆత్మలోనే సంభాషించిన ప్రతిదీ ఆత్మగానే మాట్లాడినాడు ఆయన పన్నెండు శిష్యులతో ఉండాలన్నా పోవాలనుకున్నా చేయాలనుకున్నా ఏదైనా కానీ ఆయనే కామన్ గా మనతో పాటే తిరిగినాడు అంటే ఆ టైంలో ఎప్పుడైతే డిసైపుల్స్ ఉన్నారో ఆ యొక్క టైంలో ఎవరు వాళ్ళతో పోయినడు వచ్చినడు అన్ని కానీ ఆయనే స్పిరిచువల్ గా మాట్లాడేటప్పుడు కూడా ఆ సృష్లకు అర్థం కాకపోతుండే ఏసు స్పిరిచువల్ గా అంటే ఆత్మగా ఆయన మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకు ఏం అర్థం కావట్లేదు ఆ ఆ యొక్క డిసైపుల్స్ కి అందుకే ఇక్కడ ఏమంటున్నంటే ఆత్మ జీవించు శరీరం కేవలం నిష్ప్రయోజనము అని చెప్తున్నాడు అంటే చూడండి ఏసుప్రభు కూడా ఫార్టీ డేస్ అయిన ఫాస్టింగ్ ప్రైస్ లో ఉన్నాడు మలి ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే టోటల్ ఎయిటీ డేస్ అన్ని డేస్ అయిన ఫాస్టింగ్ ప్రేళ్ళు ఉన్నాక కూడా అంటే ఇక్కడ ఆయన ఏమని చెప్తుందంటే ఎంత ఫాస్టింగ్ ప్రేళ్ళ ఉన్నాక కూడా మనకు శోధనలు అనేది ఉంటాయి మనం సహించాల్సిందే భరించాల్సిందే కానీ ప్రతిదీ ఆత్మ జీవిస్తుంది కంపల్సరిగా మనం అనుకుంటాము చనిపోతాం కదా అట్లని అనుకుంటాం కానీ ఆత్మకి చావే లేదు ఆత్మకి అనేది చావ్ ఉండదు కదా ఎందుకంటే ఆయన అంటుడు ఆత్మ ఎప్పుడు జీవిస్తూనే ఉంటది శరీరమే ఈ శరీరం అనేది ఎప్పుడు ఆ అన్ని కోరికలు ఆశలు వాటికి ఉన్న మనస్తత్వం ద్వారా అవి వెళ్ళిపోతుంటాయి కానీ ఈ దేవుడు ఏమంటుందంటే ఆత్మ జీవించున్నది కేవలము మన శరీరము నిష్ప్రయోజ్యం మన ఆత్మనే చివరి వరకు ఆయన సన్నిధిలో ఉంటది ఏచిప్రభులో అని చెప్తున్నాడు అంటే మీరు కూడా ఈ లోకంలో దేవుని యొక్క తువాత ప్రకటన చేయడానికి వెళ్తున్నారు ప్రతిదీ చేస్తున్నారు కానీ మీరు జీవించాల్సింది ఎట్లా అంటే ఆత్మలోనే మీరు జీవించాలా దుష్టుడు నానా విధాలుగా శోధనలు పెడతాడు ఆ శోధనలు మనం పడా పడద్దు అని అంటే ఆత్మగా మనం జీవించాలా ఆత్మ ట్రావెల్స్ మనం చేయాలా అని అంటే దేవుడు కూడా ఆత్మలో ట్రావెల్స్ చేసిందా లేదా చెప్పండి అని ఆత్మలో ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ వాళ్ళు ఫేరు వచ్చి దేవుని తీసుకెళ్లిపోయేటప్పుడు కూడా మోస మరి వాళ్ళతో మాట్లాడతారు ఏలియా మోషన్ విలతో దేవుడు సంభాషిస్తూ మాట్లాడుతారు ఇవన్నీ కూడా పేతురు వీళ్ళంతా చూసి చూసిండే కానీ చూడండి ఆయన ప్రతిదీ గుర్తుపట్టిన యేచు ఈ లోకంలో ఉండి కూడా ఆయన ఎట్లంటే చూపిస్తున్నాడు రెండు విధాలుగా చూపిస్తున్నాడు ఎట్లంటే ఆత్మలో ఉండి ఆయన ఎట్లా నడుచుకున్నాడు కూడా చూపించినాడు ఇంకా ఆయన శరీరంలో ఉన్నాక కూడా శరీరం కూడా ఆత్మ చెప్పిన మాట విని సహకరిస్తుంది కూడా దేవుడు చూపించాడు కదా ఒకవేళ శరీరంలో ఉంటే ఇక బలహీనతలు మనం పడిపోవాల్సిందే కని మనం శరీరంలో లేము ఆత్మలో జీవిస్తున్నాము ఈవి ఈ ఈ లోకంలో మనం ఉంటున్నాము అనంటే ఇది ఒక ఎడారి ఇంకా ఇంకా ఇక్కడ మనము ఎట్లాంటి ఒంటరితనమే ఎప్పుడు ఒంటరితనమే కానీ ఆ ఒంటరితనంలో ఏచు మనకు తోడై ఉంటాడు మనం అనుకుంటాం కదా అదే నా తల్లిదండ్రులను నేను ఇంత ప్రేమిస్తున్నా కానీ వాళ్ళు నన్ను తృణీకరిస్తున్నారు మా అక్కని ప్రేమిస్తున్నా మా అన్నదమ్ములను ప్రేమిస్తున్నా అన్ని చేస్తున్నా కానీ వీళ్ళ మనను వదిలేసుకుంటున్నారేది అని ఒకలాగా ఒక ఒక టైప్ ఆఫ్ మనకి ఆలోచనలు అనేది వస్తుంటాయి కానీ దేవుడు ఏమంటాడంటే నీవు ఆత్మలో జీవించు నీకు ఏవి వచ్చినా ఏం బాధ ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికైనా నిష్ప్రయోజనమే ఇది మట్టిలో కలిసిపోవాల్సిందే కానీ నీకు జీవము ఆత్మనే ఆత్మ వలనే నువ్వు బ్రతుకుతున్నావు నీకు ఆత్మ కోసం నువ్వు తెలుసుకొని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆత్మ కోసం తెలుసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది ఈ శరీరము వాటి కోసం ఏది చేసినా ఇంకా అది నిష్ప్రయోజనమే నేను మీతో చెప్పుచున్నాను ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆల్మోస్ట్ నష్టపుత్రుడు ఎవరు ఇస్కరైతి యూధ కదా ఇది యూధ్ కోసం చెప్పబడుతుంది ఇక్కడ వాక్యము అంటే దేవుడు ఈ వాక్యములన్నీ ఆత్మగా చెప్తుంటే ఆ డిసైపుల్స్ అర్థం అర్థలే ఏంది దేవుడు ఈ వాక్యం ఈ విధంగా చెప్తుంటే ఏంది ప్రభా అని కానీ ఇక్కడ అంటారు చూడండి డిసైపుల్స్ కూడా వలకు తర్వాతకి తెలియజేయబడుతుంది ఆ చూడండి మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారు వారితో చెప్పాను విశ్వసించిన వారిలో తను అప్పగింపబోవాడెవడో తండ్రికి తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుటకే ఎవడునూ నా యొక్కకు రాలేడని ఈ హేతువు మీతో చెప్పుచున్నాను అంటే వాళ్ళకు అప్పుడు డౌట్ డౌట్ వచ్చేసింది వాళ్ళకి ఏంది ప్రభు ఇక చెప్తున్నాడని అంటే వాలకు ఆ శరీరంగానే వాళ్ళు థింకింగ్ చేస్తున్నాడు కానీ ఆత్మగా వాళ్ళు థింకింగ్ చేయట్లేదు కానీ దేవుడు అక్కడ మాట్లాడుతుంది ఎవరి కోసం అంటే ఇస్కరీ యూధ విషయంలో ఎందుకంటే దేవునికి ముందు తెలుసు కదా ఎందుకంటే ఆయన ఆత్మలు జీవించిన వాడు దేవుడు ఆయన ఆత్మస్వరూపి ఆయనకి ప్రతిదీ ఆత్మలు తెలిసిన దేవుడు కాబట్టి ఆయన ముందే మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఉంటది ఆ మాటలు చెప్పినాక సిక్స్టీ లో సియోను పేతుడు ప్రభువ ఎవని యోధ మేము వెళ్దాము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుడవు పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము ఆయనతో చెప్పెను అందుకు ఏసు నేను మిమ్మల్ని పన్నెండు గురుని ఏర్పరచుకునలేదు మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను టీయోను ఇసుకరేతూ కుమారుడైన ఈ యోధ పన్నెండులో పన్నెండు మందిలో ఒకడయ్యుండి ఆయన అప్పగింపబోవు గనుక వారి గురించి ఆయన ఈ మాటలు చెప్పాను చూడండి ఇప్పుడు అర్థమైందా అంటే దేవుడు ట్రావెల్ చేసే విషయంలో ఫాస్టింగ్ ప్రేస్ ఉన్న విషయంలో ఆయన ఈ లోకం అందరి కోసం అంటే తరతరాలు వారి కోసం అంటే ఇంకా ఈ ఎప్పటికనమాట పుట్టబోయే వారి విషయంలో జరిగిపోయింది జరగబోయేది ప్రతిదంటే ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇవన్నీ విషయంలో ఆయన ఎప్పటి మన కొరకు ఆయన ప్రార్థన చేసిండు ఎవరు ఏ ఆత్మ నశించిపోవద్దు ప్రతి వాళ్ళు మంచిగా ఉండాలని ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మాత్రము మనము ఇస్కరేతు యోద్ధ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ దేవుడు ఏమంటున్నా అంటే ఆత్మలు మీరు జీవించండి శరీరం లాగా మీరు జీవించి అంటే మన లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఆయన ఏమంటాడు ఆ అంటే దేహము ఆత్మ అగ్నిలో వేసేవాడి విషయంలో భయపడమంటాడు ఆయన కదా తీర్పు తీర్చేది ఎవరు ఏ కదా ఆయనకి మనం భయపడే లోబడి జీవించాలి అందుకే ఆయన చెప్తున్నారు వాళ్ళు అంటున్నారు ఆ పేతురు వీళ్ళు ఏమని చెప్తున్నట్టే ప్రభా నీవే కదా జీవం జీవపు మాటలు చెప్పేవాళ్ళది అంటే వాళ్ళకి అక్కడ అర్థమైంది జీవమైన దేవుడు ఏచు ప్రభు ఇంకా ఆయననే కదా ఆత్మ దేవుడు అని వాళ్ళకి అక్కడ తెలిసి సంభాషణలో మాట్లాడటంలో ఆయన అక్కడ అర్థమైపోతుంది నీవే దేవుడవని నీవే దేవుడు పరిశుద్ధుడవని అంటే చూడండి ఏచు ప్రభు చనిపోక ముందుకే పరిశుద్ధులని గ్రహించినరు ఏసు ప్రభు విషయంలో వాళ్ళు ఎవరు పేతురు గ్రహించినారు అక్కడ పేతరు ప్రభు నీ ఎవని యోధకు వెళ్దువు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలా ప్రభా నీవే కదా మాకు జీవమైన మాటలు నేర్పించిన దేవుడు అంటే జీవమైన మాటలు ఎక్కడికించి వస్తాయి ఆత్మలు జీవిస్తేనే కదా ఆ మాటలు వస్తాయి అంటే వాళ్ళు ఎట్లా గ్రహించినారు చూడండి ఏచుప్రభుని వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు వాళ్ళు అందులోకించి దేవుడు అంటున్నాడు కదా అలా ఒక్క ఒక్క వ్యక్తి కోసమే దేవుడు మాట్లాడినారు మరి ఆయన యేచు ప్రభు అంటే ఆ సైతానికి చోటు ఇచ్చినాడు అనమాట ఇస్కరైతి కదా ఆ యొక్క నాణ్యంలో దేవు వల్ల దేవుని అప్పగించడం ఇవన్నీ జరిగిపోవడము అంటే దుష్టుడు ఎట్లా గాలం వేస్తున్నాడంటే దేవుని యొక్క బిడలకు విశ్వాసంలో ఎద్దింపబడుతుంటే ఆత్మలో అంటే ఆత్మలో మనం వెళ్ళాలా చేయాలా అంటే ఉత్తగానే కాదు కదా ఈ ఆత్మ ట్రావెల్ చేయాలంటే చాలా కష్టము కదా ఎందుకంటే ప్రతిదీ ఛేదించుకొని పోవాలంటే కుదరదు ఛేదించుకొని ఇంకా ట్రై చేస్తుంటాము పోతే పోనీలే అని వదిలేసుకొని కాంప్రమైజ్ గాకుండా ముందుకు వెళ్ళిపోతుంటాము అట్లా వెళ్ళిపోయినప్పుడే చూడండి శోధన అనేది మనకు ఎదురవుతుంటాయి ఆ శోధన మనం పడద్దు అని అంటేనే దేవుడు అందుకే అంటున్నాడు ఆత్మనే జీవించుచున్నది మీరు ఆత్మ జీవించినప్పుడు మీరు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు శరీరం కేవలం నిష్ప్రయోజనం మీరు ఎంత అంటే ఈ శరీరానికి మీ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటే మీ శరీరానికి ఆశ కలిగి ఉంటే ప్రతిదీ వ్యర్థమే అది వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు దేవుడు మీరు జీవించండి ఆత్మలో జీవించండి అని చెప్తాడు చూడండి ఆదికండము టూ సెవెన్ లాయన్ అంటాడు కదా ఆ దేవుడు నేల నీలమటితో నరుని నిర్మించినాక ఆయన నాచక నంద్రంలో జీవవాయుదగా నరుడు జీవాత్మ ఆయను అంటే జీవాత్మ ఎట్లయితరు జీవాత్మ ఆయను అని కదా అంటే ఆయనే మనలో ఉన్న మట్టిని తీసేస్తా అని మీకు సత్యాన్ని అనుగ్రహించిన మీరు ఆత్మలో మీరు జీవించండి ఎప్పుడైతే మనకు దేవుని యొక్క సత్యం తెలియజేయబడిందో మన శరీరంలో ఉన్న ప్రతి మటిని తొలగించుకోవాలా కదా ఈ లోకంలో గొప్ప జనం అంతా ఇంకా శరీరకరంగానే ఉన్నారు వాళ్ళలో ఇంకా జీవం రావాలి అంటే జీవమైన మాటలు ఆయన నాచక ఎప్పుడో జీవ వాయుడు ఊదేశ్వళ్ళకి కానీ వాళ్ళు చేస్తున్నారు అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉండిపోయేసరికి మోసపోతున్నారు వెనక పడిపోతున్నారు కానీ వాళ్ళు చివరికి దేవుని నిద్రకి వస్తారు ఆత్మీయంగా ఆత్మలు జీవించడానికి వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు అప్పుడు దేవుని తెలుసుకోవడానికి వాళ్ళు ముందస్తుంటారు అంటే చూడండి చివరి మూమెంట్ లో దేవుని వాళ్ళు అనుసరించి నడుచుకోవడానికి కోసుంటారు ఆ కాని అప్పుడు దేవుని యొక్క జీవాత్మ వాళ్ళలో వెలిగింపబడినప్పుడు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడానికి వాళ్ళు ముందు కోసారు ఆ దంతతో వాళ్ళ ఆత్మసాక్షులు కట్ట అవుతారు దానికంటే ముందు ఆయన ఏమంటున్నాడు మీకు ఎప్పుడో ఇచ్చినా కానీ మీరు గ్రహించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ శరీరములో ఉన్నారు ఈ శరీరం నుంచి మీరు బయటికి రండి ఆత్మలో మీరు జీవించండి అని చెప్తున్నారు అనమాట ఆయన అంటే మనం ఆత్మలు జీవించాలా ప్రతిది మనం సహించాలా భరించాలి అంటే ఇది కష్టమైన పని కానీ ఆత్మ ఏమంటదంటే ప్రతిదీ ఆత్మ మాట మనం విని ఉంటే దేవుని యొక్క మాటల్లో మనం విని ఉంటే ఆ మనము ప్రతిదీ ఛేదించుకొని దేనికి కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్ళగలుగుతాము కానీ ఈ మైండ్ ఈ యొక్క బాడీ ఇవి రెండు కలిస్తేనే కదా మనము ఏ పని చేయాలనుకున్నా చేయగలుగుతాము అంటే ఇవి రెండు నుంచి మనము విడిపోవాలా ఈ మన మైండ్స్ ఒకటి మన బాడీ ఒకటి వీటి వల్ల మనం చాలా డిస్టర్బ్ అవుతాం మనము తప్పులలో పడుతున్నామంటే ఈ మైండ్ ద్వారానే ఈ బాడీ ద్వారానే కదా ఆత్మలో మనం ఎప్పుడు జీవించిన వారం ఎలాంటి తప్పులు చేయకుండా అప్పుడు ఈ మైండ్ ఈ బాడీ అనేది కంట్రోల్ అవుతుంది ఆత్మ చెప్పిన అంటే స్పిరిచువల్ గా వెళ్ళినప్పుడు అందుకే ఆయన జేమ్స్ వన్ ట్వంటీ వన్ ఒక్కసారి చూడండి అన్న జేమ్స్ ఒకటి ఇరవై ఒకటి అలా చూడండి రోమా ఎయిత్ చాప్టర్ లో రోమా ఎయిట్ టూలో చూడండి క్రీస్తు ఏసునందు జీవించు ఆత్మ ఒకటై నియమింప పాపము పాప మరణము నియమిపబడిన నిన్ను వెంబడించుటకు ఎట్లనగా ధర్మశాస్త్రము దేని తెలియజాలక ఇక్కడ థర్డ్ చూడండి శరీరము ననుసరింపక ఆత్మని నడు ననుసరించితేనే నడుచుకుని ధర్మశాస్త్రం చూడండి ఇక్కడ ఆయన చెప్తున్నారు క్లియర్ అంటే శరీరాన్ని నడిపి అంటే శరీరంతో సావాసం చేయకుండా ఆత్మతో నడుచుకోవండి అని ఇక్కడ చెప్తున్నాడు ఇదే వచనంలో ఇక్కడికి రండి ఫోర్టీన్త్ వచనం చూడండి ఎయిత్ ఫోర్టీన్ రోమా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులయ్య ఉందరు ఎల అనగా భయపడుటకు మీరు దాసు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మూరపెట్టుచున్నాము అంటే చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఒకటి ఆత్మనే జీవించున్నది ఆత్మలో మనం జీవించాలా అన్నప్పుడు ఆయన ఒకటే అంటున్నాడు కదా నేను ఆ ఆయన అంటాడు కదా నాలో కొలత లేకుండా పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మాటలు పలకడానికే అని ఈ వాక్యం మనం విన్నాము ఆల్మోస్ట్ అన్న చెప్పిన చంద్రశేఖర్ ఈ వాక్యం ధర్మించటప్పుడు దేవుడా జ్ఞాపకం చేసి సో అదే రీతిగా ఇక్కడ చూసుకుంటే దేవుని యొక్క మనలో ఉంది అని తెలుసుకోవడానికి కారణం ఇక్కడ ఇదే ఏమంటున్నంటే నా పరిశుద్ధాత్మ నేను మీలో ఉన్నాక అంటే మనము ఎవరినో బలవంతంగా మనం ఎక్కడి నుంచో పొందుకోలేదు మనం ఆత్మ మనం పొందుకున్న ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మనం పొందుకున్నామంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాము కదా వాళ్ళ దగ్గర చూసి మనం పొందుకోలే ఆత్మలు కానీ ఈ లోకం ఉంది అక్కడ ఇక్కడ చూసి పరిగెత్తి పోయి తెచ్చుకున్న రకంగా ఉన్నారు లోకము కాని ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నంటే దాసుల్లాగా కాదు అంటే దాసత్వం నుంచి మనము ఆ అంటే బంధింపబడిన వాటి నుంచి మనం విడిపింపబడిన వారము ప్రతి దాంట్లో నుంచి మనం విడుదల పొందిన వారేమో ఎందుకు విడుదల పొందిన వారేమంటే ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుందో మనం ప్రతి స్వేచ్ఛగా జీవించిన వారేమన్నమాట అంటే ఫ్రీడమ్ అనేది మనకు ఉంది ఎవరికి భయపడాల్సింది అవసరం లేదు కేవలము ఆయన మాటకే భయపడే లోబడి జీవించమని చెప్తున్నాయని కదా మనం భయపడాల్సింది యేసు ప్రభుకి ఆయనకి మనం భయపడే లోబడి జీవించాలా ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి తండ్రి ఎంత ప్రేమతో మనకు చెప్తున్నాడంటే ఆ ప్రేమని మనం అంగీకరించుకోవాలా ఆయన మాటలకి మనం లోబడి జీవించాలా భయము ఎందుకు భక్తి ఎందుకు అని అంటే తండ్రి కాబట్టి మనం తప్పు చేసినప్పుడు మనం గద్దించినప్పుడు సరిదిద్దుకోవాలా ఒక తండ్రి చెప్తున్నాడు కదా మళ్ళా ఆయనకి భయపడి లోబడి జీవించడం అంటే లోబడడం అంటే ఆయన మన భర్త ఆయన ప్రభు మనకు ఒక భర్త ఈ లోకానికి ఆయన సృష్టికి భర్త అని కదా ఆయన మన భర్త కాబట్టి మనం ఆయనకి లోబడి జీవించాల మరి ఆయనకి లోబడి జీవిస్తేనే కదా మనకు ప్రతిదీ ఆత్మలో మనం ఎదిగింపబడతాము కదా అందుకే కదా మనము దేవుని పిల్లలమని ఆత్మ తను ఆత్మతో కూడా సాక్ష్యం ఎప్పుడు సాక్ష్యం వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడితేనే అందుకే పరిశుధాత్మ పొందుకొని ఆయన స్వాత ప్రకటన చేయమని చెప్తారు పరిశుద్ధాత్మ లేకుండా సేవ చేస్తే ఇక్కడ ఒకవేళ పరిశుధాత్మ లేకుండా సేవకు వెళ్తే కష్టం వల్ల వాళ్ళ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది అందుకే ఆయన ఏమంటారంటే ప్రతి వాళ్ళు పరిశుధాత్మ పొందుకోవాల్సిందే ఆయన కదా ఆత్మ కాని వాడు నా వాడు కాదని దేవుడు అందుకే ఆయన ఆత్మను పొందుకోవాలి ఆయన సేవ మనం చేయాలి అనంటే పిల్లల కావాలి అని ఆయన ఆత్మ పొందుకోవాల్సిందే ఆయన అందుకే చెప్తున్నాడు ఆయన ఆత్మ పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి ఆత్మలో మనం జీవించాలి ఆత్మలో మనం నడుచుకోవాలంటే ఇది చాలా కష్టము కానీ మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ పొందుకొని వెళ్తుంటామో ప్రతి కష్టం అనేది మనకి ఈజీగా దేవుడు చాలా ఈజీగా సార్ట్ అవుట్ చేసేస్తుంటాడు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎందుకనంటే ఆయన మనకు ప్రతిదీ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాడు ఏతు ప్రభు ఎట్లయితే ఎగ్జాంపుల్ గా ఈ లోకం మీద ఆయన వచ్చినాక చూపించినాడు ప్రతిదీ ఆయన ఎగ్జాంపుల్ గా చూపించుకుంటూ వచ్చి కదా ఆయన అంత ప్రేమించిన దేవుడు మన కొరకు ఈ లోకం మీదకి అంటే ఎంత ప్రేమ ఉంటే ఆయనే మనల్ని రక్షించుకున్నాడు మన అంత రక్షణ మనకు ఇచ్చినాక మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పడాలంటే కష్టం కదా దుస్తుడు పడడానికి ఎంతో శోధనలు పెడతా ఉంటాడు అందుకే దేవుడు ఏమంటుండే మీరు ఆత్మయి ఉన్నారు కాబట్టి ఆత్మలోనే మీరు జీవించండి ఎదురు రకరంగా మీరు ఇంకా పోకండి ఒకవేళ మీరు పోయినా అది కేవలం వేస్టే అని దేవుడు అందుకే మనం ఆత్మలో జీవించాలా ఆత్మలో మనం నడుచుకోవాలా లాస్ట్కి ఒక వచనం అన్నా జేమ్స్ వన్ ట్వంటీ జేమ్స్ ట్వంటీ మన ఒకసారి చదివితే వినిపిస్తుందా వినిపడుతుందన్న అండ్ చదవండి అందుచేత కల్వశంను విరవిచిన దుశ్వతంను మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మూసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు అలా ఇక్కడ మనకు అర్థమైపోయింది కదా అంటే అందుచేత సమస్తము కలుష్యమై వరు వరిని గురించి దుష్టత్వము మాని లోపములు అంటే నాటబడిన మీ ఆత్మలో రక్షించుకున్నటకు అంటే మన ఆత్మని రక్షించుకోవడానికంటే శక్తి గల వాక్యాన్ని స్వాతికముతో అంగీకరించుకోమని చెప్తున్నారు ఈ కాలంలో మనకు వాక్యం దొరుకుతుంది బైబిల్ చదువుతున్నాము మన దగ్గర ఉంటుంది అవసరం ఉన్నప్పుడల్లా మనం బైబిల్ చదువుతూ ఉంటాము కదా అంటే బైబిల్ ఇప్పుడు మన దగ్గర ఉంది బైబిల్ చదువుతున్నాము వెళ్ళిపోతున్నాము ని ఆయన ఏమంటున్నాడంటే స్వాధికంతో ఆయన ఎందుకు అంగీకరించుకోమంటున్నాడు అంటే మనకి ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడడానికి వాక్యం మన దగ్గర ఉంటేనంట మనము ఎక్కడ మనము పడిపోము ఆయన్ని ఇచ్చే శక్తి వాక్యంలో ఎంత జీవం ఉంది ఆ జీవంలోనే మనం ఇంకా ఎదిగింపబడతాం కానీ పోలేము ఎందుకనంటే ఈ శరీరంకి ఆత్మకి యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటది కదా ఎప్పుడు చూసినా ఆత్మ గెలవాలి అని అంటే శరీరం ఓడిపోవాలంటే శక్తిగల వాక్యం మనలో ఉంటేనే ఆత్మలో మనం మనం గెలుస్తాము ఒకవేళ శక్తిగల వాక్యం మనలో లేకపోయి మనం వెనుక పడిపోతాం శరీరానికి చోటిసము మళ్ళీ దుస్తుడు రావడం జరుగుతుంది అంటే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది అందుకే ఆయన అంటే శక్తిగల వాక్యము స్వాతికంతో అంగీకరించుకోమంటుండే ఈ రోజు బైబుల్స్ మన మధ్యలో ఉన్నాయి మనం వాక్యం ధ్యానిస్తున్నాము అవసరం అలా చదువుకుంటున్నాము టైం అలా చదువుకుంటున్నాము అట్లా చేస్తున్నాము కానీ ఒక టైంలో మన దగ్గర బైబుల్స్ లేకపోయి ఉంటే మనం ఎట్లా బ్రతుకుతాము ఆయన అన్నాడు కదా నరుడు అంటే మనుషుడు ఎక్కడ జీవిస్తున్నాడు అంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించునంటున్నాం మరి దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన ఇప్పుడు దేవుని నోటి నుంచి వచ్చిన ఈ వాక్యలే కదా ఈ వాక్యాలు ప్రతి వాక్యాలు శక్తిగల వాక్యము మనలో ఉంటేనే మనము జీవిస్తాము ఆత్మలో ఒకేవేళ ఈ శక్తిగల వాక్యం మనలో లేకపోయి ఉంటే మనం జీవించగలుగుతామా ఈ రోజు బైబుల్స్ ఉన్నాయి కాబట్టి వెతుకుతాము వెతికి దబ దెబ్బ చదువుతాము చెప్తాము ఇది అయిపోతుంది కానీ ఈ బైబుల్స్ ఈ రోజు ఉన్నాయి రేపు దినంలో మన చేతిలో ఉండకపోవచ్చేమో బైబుల్స్ అప్పుడు ఎట్లా ధ్యానిస్తావు దేవుని యొక్క వాక్యాన్ని అప్పుడు ఎట్లా చెప్పగలుగుతావు దేవుని యొక్క వాక్యాన్ని అనే శక్తిగల వాక్యము నువ్వు ఆత్మలో అనేకులకు నువ్వు ప్రకటన చేయాలి అంటే నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అందుకే ఆయన అంటుండ్రు స్వాధీకంతో ప్రతి వాక్యాన్ని అంగీకరించుకోమంటుండ్రు కదా ఎవరు వాక్యం చెప్పినా అది వినాల్సిందే దాన్ని మనం గట్టిగా పట్టుకోవాల్సిందే ఎందుకనంటే దేవుడు వాళ్ళలో ఉండి మాట్లాడతాడు ఆయన ఉండి మాట్లాడతాడు అందుకే అని ప్రతిదీ స్వాధీకంతో అంగీకరించుకోమంటారు కదా చాలా మంది ఈ లోకంలో ఎట్లుండ్రంటే మీరేం వాక్యం చెప్తున్నారు మేమేం వాక్యం చెప్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ వాక్యం చెప్పుకుంటున్నాం ఇదే వాక్యం తీసుకొని మనం వేరే వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు వినరు ఎందుకంటే వాళ్ళు ఎట్లా అలవాటైపోయినారంటే వాళ్ళ కాపురులు ఎవరు వాళ్ళకే అలవాటైపోయినారు కదా అబద్ధం చెప్పే పాస్టర్లు ఉంటే వాళ్ళ పాటను వాడతారు అట్లా అంటే ఈ లోకము గుడ్డితనం అయిపోయింది కాబట్టి వాళ్ళకు ఏ అర్థం కాక వాళ్ళు గలిబిలిలో ఉండి అట్లా వెళ్ళిపోతారు కానీ ఆత్మలో నడిచిన ఎట్లా ఉండాలా ఆత్మలో మనం నడుస్తున్నాము ఆత్మలో మనం జీవించాలా ఆత్మలో మనం ఉండాలి అనంటే కంపల్సరిగా శక్తిగల వాక్యం మన దగ్గర ఉండాలా అందుకే కదా దేవుడు ఆ మాట అంటున్నాడు మనుషులు రొటే వల్ల కాదు గాని ఆ దేవుడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నరుడు జీవి బ్రతుకుతారు దేవుడు అంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే ఆయన ముందే ఎట్లా ప్రభు ఎందుకంటే మనం నడుస్తాము ఆత్మలో అని ఆయన ఎప్పుడూ గ్రహించినాడు ఎందుకంటే జగతి పునాదులు వయ్యక మునుపు నుంచి ఆయన ఎప్పుడో కదా ఎవరు ఎంతమంది ఆత్మలో నడుచుకుంటారు వాళ్ళని అందరినీ ఆయన చూజ్ చేసుకున్నారు లోకంలో ఆయన అందరినీ పీల్చుకున్నారు కానీ అందులో ఏర్పరచుకునబడిన వారు కొంతమంది ఆ కొంతమందిలో మనం ఉన్నామా చెక్ చేసుకోవాలా ఎందుకంటే ఈ శక్తిగల వాక్యం స్వాధికంతో మనం అంగీకరించుకోవాల్సిందే కదా కొంతమంది వాక్యలు చెప్తే స్వీకరించరు కొంతమంది వాక్యాలు చెప్తే వింటారు అట్లా అంటే ఎట్లయిపోతుందంటే యుద్ధం అనేదిలాగా అయిపోతుంది మీరేం చెప్తారు మేమేం చెప్తారు అనేలాగా అయిపోయింది ఇప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడానికి ఒకవేళ ప్రకటన చేసినా ధైర్యంగా దేవుని యొక్క సత్యని ప్రకటన చేసినా ఎవరు వినటట్లు లేరు ఏది మాకు చెప్తున్నారని అంటే వాళ్ళు ఎక్కడ అంటే ఎవరి ఇప్పుడు ఎవరి సంఘానికి వాళ్ళకి చెప్పిన మాటనే వింటారు వాళ్ళు అట్లయిపోయినారు అందుకే దేవుడు ఏమంటున్నాడు ప్రతిదీ స్వాధికంగా మనం అంగీకరించుకోవాలి తెలిసిన వాళ్ళతో కానీ తెలియని వాళ్ళతో కానీ ఎవరితోటే కానీ చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ముస్లిం చెప్పినా ఎవరు చెప్పినా మన వాక్యము స్వాతికంగా అంగీకరించుకోవాల్సిందే ఎవరు చెప్పినా వాళ్ళు దేవుడు కాబట్టి ఆ వాక్యం వినాల్సిందే కదా మరి ప్రతి వాక్యం శక్తిగల వాక్యం మనలో ఉండాలా మళ్ళీ మీరు వినుచున్న మాత్రమే మీ మిమ్మల్ని మీరు మోసపోకునుక్కడ వాక్యము ప్రకారము ప్రవర్తించిన వారై ఉండు కదా ఒకవేళ శక్తిగల వాక్యం మనలో ఉంటే మాత్రం మనం ఎక్కడ మోసపోము ఒకవేళ ఎవరైనా అబద్ధమైన శువార్త ప్రకటన చేసినా మనం గుర్తుపడతాము అట్లా అంటే ఒకవేళ వాక్యం శక్తి వాక్యం వాక్యము మనలో లేకపోయి ఉండుంటే అప్పుడు ఎవరు ఏది చెప్పినా మనము అంటే వింటాము విన్న వాక్యం మనం గ్రహించాలి ఏది చెప్పింది కరెక్టా లేదా అని మనం చూసుకోవాలా చూసుకోకుండా పాశ్చాన్ కు చెప్పినా కదా పాస్ట్రా చెప్పారు కదా అని నమ్ముకుంటే వెళ్ళిపోతే కష్టం కదా మరి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు వాళ్ళు ఎట్లా ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి కదా అందుకే ప్రతిది ఆయన చెప్తున్నది ఎట్లంటే ఈ మనం ఎక్కడ మోసపోవద్దు అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండాలా ఆయన శక్తి మనలో ఉండాలా కదా ఆయన అధికారం ఇచ్చినడు మళ్ళ శక్తి లేకపోయి ఉంటే వేస్ట్ అందుకే ఆత్మలో మనం జీవించాలా ప్రతి విషయంలో ఆయన శిల్వ మరణం పొంది అధికారం మనం చేతిలో పెట్టి పోయినాడంటే కాదు కదా అని ఇచ్చిన ప్రతి వాక్యం స్వాధికారం తోటి మనం అంగీకరించుకోవాల్సిందే మనం ఎక్కడ మోచపోవడానికి వీలేదు కదా ఎందుకంటే ఆయన ఇచ్చిన వాక్యం ఎందుకు ఈ వాక్యం మనకి ఇచ్చినాడు ఏసుప్రభు అంటే మనం మోసపోవద్దని అన్న వాక్యాలు ఇచ్చాం మనకి కదా ఒకప్పుడు తెలియ తెలియనప్పుడు అయితే నేనైతే చాలా సార్లు మోచిపోయినా తెలియనప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క సత్యం గ్రహించిననో ఎవరైనా వాక్యం చెప్పినా అంగీకరించుకొని ఆ వాక్యాన్ని నేను మళ్ళీ నేను వీళ్ళు చెప్పింది కరెక్టా కాదని చెక్ చేసుకుంటాను ఎందుకంటే దేవుడు వీళ్ళతో ఇట్లా మాట్లాడాను కదా మరి నాతో కూడా మాట్లాడాలి దేవుడు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా వాక్యం చెప్తున్నారో ఆ సిచ్యువేషన్ దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉంటాడు కాబట్టి అందుకే అని అంటుండు ఏదైనా కానీ మనము జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోవాలా ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఎక్కడ మోచిపోవడానికి వీలేదు మళ్ళీ వాక్య ప్రకారము ప్రవచించే వాడై ఉండు వాక్యము విని వాడై ఉండి దాని ప్రకారము ప్రవచ ప్రవచింపని వాడైతే వాడు అద్దంలో తన ముఖాను సహజం చూడండి ఇంకా విని యాజ్ ఇట్ ఈజ్ గా వదిలేసి వెళ్ళిపోయినారంటే ఇంకా మన ఫేస్ మిర మనం ఎట్లా చూసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా జీవితం కూడా అట్లనే ఉండిపోతుంది అనమాట మన జీవితాలు అట్లా ఉండ ఉండద్దు మనం వెలిగింపబడాలా ముందుకు సాగాల దైవంలో ఇంకా ఆత్మీయలో ఇంకా మనం ఎదిగింపబడాలి అని అంటే ఆయన చెప్పేది ఇదే అనమాట ప్రతి వాక్యము స్వాధికంగా మనం అంగీకరించుకోవాలా ప్రతి వాక్యం మన హృదయ పలకల మనం రాసుకోవాలా కదా ఈ రోజు వాక్యము మన చేతిలో ఉంది బైబిల్ మన దగ్గర ఉంది అనేసి మనము మంచిగా టైం దొరికినప్పుడు బైబిల్ ధ్యానిస్తున్నాము కానీ బయట తరుముకుంటూ వస్తున్నారు దేవుని యొక్క ప్రజలని దేవుని యొక్క బిడ్డలని వాళ్ళ దగ్గరికి వా అక్కడ చూస్తే మనకు అర్థం అవుతుంది వాళ్ళు వాక్యాల కోసం ఎంత తపన పడుతున్నారు ఎంత బాధ వేదన దుఃఖం పడుతున్నారు అయ్యో అప్పుడైనా మేము బైబిల్లో చదువుకొని ఉండుంటే వాక్యం జ్ఞాపకం ఉంటుండే కదా అని కానీ వాళ్ళు అవకాశాన్ని వదిలేసుకున్నారు కదా ప్రతి దేవుడు కదా ప్రతి దండింపబడునని మరి ప్రతి దండింపబడినప్పుడు మన దేవుని యొక్క వాక్యం మనలో ఉండాల్సిందే ఆ వాక్యం మనకి ఉంటేనే ఎక్కడ పోయినా చెప్పగలుగుతాము కదా అప్పుడు వెలుగు ఎక్కడుందో ప్రజలు అక్కడికి పరిగెత్తుకుంటూ ఊరుకోస్తుంటారు చీకటి ఉంటే లాభం ఏముంది కదా వెలుగు నీలో వెలుగు ఉండాలా నీ ఆత్మలో వెలుగు ఉండాలా మనం వెలిగింపబడాలంటే ఆ వాక్యం శక్తిగల వాక్యం మనలో ఉంటేనే ఎంత దూరం ఉన్నా పరిగెత్తుకుంటే మన దగ్గరకు వస్తారు వాళ్ళు అట్లా అందుకే ఆయన అంటుండో శక్తిగల వాక్యాన్ని మనం స్వాధికంగా అంగీకరించుకోవాలి ప్రతి వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలని అంటే ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాల కదా అందుకే ఆత్మకి శరీరంకి ఎప్పుడు యుద్ధం ఉంటది అందుకే చెప్పింది ఒకటే మాట మీరు ఆత్మలో జీవించండి ఆత్మలో మనం జీవించాలి ఆత్మలో మనం నడుచుకోవాలంటే స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా కష్టం ఉంటది అది ఆత్మలో ఎదిగింపబడిన వాళ్ళకి తెలుస్తూ ఉంటది ఎందుకంటే దేవుడు ప్రతి వారికి అనుభవం అనేది ఇస్తాడు కాబట్టి ఆ అనుభవంకి వెళ్తేనే అర్థమవుతుంది ఆత్మీయమైన జీవితం ఎక్కువంటా ఆత్మలో ఎదిగింపబడిన వారు ఎంత ఆ చేసినారు ప్రవక్తలు ఆ పోస్తులు వీళ్ళంతా ఆత్మలు చాలా హై లెవెల్స్ గా ఎదిగిన హై లెవెల్స్ లా గ్రోత్ అయిన వాళ్ళు వీళ్ళంతా ఆత్మలో అందుకే వాళ్ళు వాక్యాలు క్లియర్ గా రాసినారు ఎంత క్లియర్ గా వాళ్ళు చెప్పినారంటే వాళ్ళు ఎంత క్లియర్ గా వినొచ్చు దేవుని యొక్క వాక్యాలు కదా ఆయన యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయినాం పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకొని దేవుని యొక్క సత్యం అనేకలకు ప్రకటన ప్రకటన చేసి ఈ లోకానికి సత్యం వాళ్ళు ప్రకటన చేశారు అంటే ఉత్తరనే కాదు కదా ఎందుకంటే చివరికి మీరు రక్షణ పోడుకోకండి విశ్వాసంలో ఎదిగింపబడండి అని చెప్తున్నారు అనమాట ఈ రక్షణ ఎందుకు దేవుడు మనకి ఇచ్చిందంటే మన కాపాడుకోవడానికే ఇచ్చినాడు ఈ రక్షణ పోయి ఉంటే చాలా కష్టమే ఇంకా ఆయన అంటాడు కదా దేహాన్ని శరీర ఆత్మని దేహాన్ని నరకంలో వేసే వారికి భయపడని అని అందుకే కదా ఆయన ఇచ్చిన రక్షణ మనం పోడ్కో ఉండాలంటే ఈ ఆత్మలు ఎదిగింపబడాలంటే మనకు కంపల్సరీ శరీరంలో ఉన్నాం కాబట్టి సమస్యలు వస్తాయి వాటిని విజయం పొందాలి అని శక్తిగల వాక్యం మనరు దల పలకల ఉంటే మనం ఓడిపోము విజయం పొందుతామని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మరి దేవుడి చిన్న వాక్యం దేవించిన కాకమంది ప్రార్థన చేసుకున్నాము పరిశుధ్ర ప్రేమాల దేవ కృపాల తండ్రి దేవాయసు ప్రభ నీకు లెక్కలేని మంది కృతజ్ఞత స్థుతులు స్తోత్ర దేవాయసు ప్రభ నిజమే తండ్రి మీరు చెప్పింది దేవాయస్రభ మీ స్పిరిచువల్ గా ఎట్లా ట్రావెల్స్ అయినారో మాకు చూపించినారు దేవాయసు ప్రభ నువ్వు ప్రతిదీ ప్రభా తండ్రి కుమారు పరిశుధత్మ లాగా ఈ త్రీ రోల్స్ మీరు ఇక్కడ చూపించినారు ప్రభ దేవాయచప్రభ మీ తండ్రిలాగా మాట్లాడినారు కుమారు లాగా మాట్లాడినారు యాజ్ ఎ కామన్ పర్సన్ గా కూడా మీరు మాట్లాడిన ప్రభ దేవాయచప్రభ మరి మీ పరిశుద్ధాత్మ దేవుడవ్ ఉంది కూడా ప్రభా మా కొరకు ప్రభ సీవరిపైన రక్తం కాల్చిన గొప్ప దేవుడవ ప్రభ దేవాయచప్రభ మాకు మా కొరకు ప్రభా నువ్వు ఎంతో త్యాగం చేసినావు ప్రభా దేవాయప్రభ నీ యొక్క రక్తం మా మీద ప్రభ ఎంత ధరగా పోసిన ప్రభా మా ప్రతి పాపాన్ని కడిగి నీవు దీవ ఇచ్చిన రక్షణ మేము పోగొట్టుకోకుండా మేము జాగ్రత్తగా మేము పెట్టుకోవాలి ఎక్కడ మేము పడిపోద్దు తండ్రి దేవాయచు ప్రభా నువ్వు అన్నో ప్రభా ఆత్మలో ఎదిగింపబడమంటున్నావు ప్రభా కాబట్టి ప్రభా మేము ఆత్మలో ఎదిగింపబడుతూ పడాలా మేము ఇంకా ముందుకు వెళ్ళాలా ప్రభా మాకు సాయం చేభ మేము ఎక్కడ పడిపోద్దు తండ్రి దేవాయచు ఎందుకంటే ప్రభా దృష్టి విధంగా గాలం ఆ గాలంలో మేము పడద్దు తండ్రి దేవాయచప్రభా మేము ఎవ్రీడే కూడా ప్రభా సన్నిధిలో ఉండాలని వాక్యంలో ఉండాలా నీ యొక్క వాక్యము మేము విన్నది మేము పాటించే వారిలాగా ఉండాలా దేవాయత ప్రభ ఎప్పుడైతే నీ వాక్యం పాటిస్తున్నామో ప్రభా దృష్టి అక్కడే మమ్మల్ని కోరుతున్న ప్రభా మేము అక్కడ పడిపోకుండా మేము జాగ్రత్తగా పడేలాగా మాకు సామించిన ప్రభా మాకు సహనము ఓపిక దీర్ఘ శాంతం అనుగ్రహించమని ప్రార్థిస్తుంది దేవాయచ ప్రభ నీ అందుకు భయభక్తి కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి దేవాయచ ప్రభ నీకు మేము భయపడి లోబడి జీవించాలి ప్రభా దేవాయచ ప్రభ నువ్వు తండ్రి కాబట్టే ప్రభా మమ్మల్ని గద్దెచ్చినప్పుడు మేము లోబడాలి మేము ఎక్కడ మేము విసుక్కు కాబట్టి ప్రభా మా చేతి మీరు వదలకండి ఎసయ్యా దేవా నీ రాక పర్యంతం వరకు కూడా ప్రభా మా చేతిని పట్టుకుని మమ్మల్ని నడిపించమని తండి దేవా మేము ఎక్కడ పడిపోవద్దు మేము జాగ్రత్తగా జీవించేలాగా మాకు సాయం చేయండి ప్రభా మా తలంపుల ప్రభా ఎంతో ఘోరమైన ప్రభా ఈ తలంపులని తీసివేండి ప్రభా నీ యొక్క తలంపులకు మేము చోటుంచి నడుచుకునేలాగా మాకు సాయం చేయని ప్రభా దీవా మా కొరకు ఎన్నో ప్రణాళికలు మీరు పెట్టుకున్నారు ప్రభా ప్రతీది కూడా ప్రభా మేము అనుసరించి మేము నడుచుకునేలాగా మాకు సాయం చేయండి దేవాయప్రభ ఎన్నో ప్లాన్స్ కలిగినారు కాబట్టి మేము ప్రతి ప్లాన్స్ కూడా ప్రభా మాకు బయలుపరచండి ప్రభా మరి ఎందుకోసం మేము ఈ లోకంలో ఉన్నాము మేము ఎట్లా జీవించాలో ఎట్లా నడుచుకోవాలో మాకు బయలుపరచండి ప్రభా దేవాయప్రభా మీద మాకు సహాయం చేయండి మేము ప్రతి దాంట్లో అన్నిట్లో మేము ఈక్వల్ గా ఉండాలా ప్రభా దేవాయప్రభ వేసినప్పుడు ప్రభా ఆ కొలతలో మేము చక్కగా ఉండాలా ప్రభా దేవాయప్రభ మరి మేము ఎక్కడ కూడా తప్పిపోవడానికి వీలదు ప్రభా దేవా దృష్టిని ఆన విధంగా గాలమీస్తుండగా మేము అందులో పడిపోకుండా మేము జాగ్రత్తగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా దేవా ప్రభా యొక్క ఆత్మచత్ మేము ఎప్పుడు నడిపింపబడాలి ప్రభా ఎవరి నీ యొక్క పరిశుద్ధత్వ మేము ఉండాలి ప్రభా దేవా కడవరి వర్ష మీద కుమరించండి నీ సత్తాని మేము విన్నాము మేము అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభా దేవా మేము వెలిగింపబడాలా మా ద్వారా అనేక మంది కూడా వెలిగింపబడాలి ప్రభా మా సేవ జీవితంలో ఎంత మంది ఉన్నారో వాళ్ళంతా రక్షింపబడాలా ఈ ఆత్మ కూడా నచ్చించుకోవడానికి వీలదు ప్రభా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి పొలిటికల్ లీడర్స్ ని రక్షించుకుని ప్రభా దేవాయ ప్రభా హాస్పిటల్స్ కూడా ప్రభా రకరకాల విధములైన రోగుల ముత ఎంతో మంది పీడింపబడుతుంది ప్రభా వారిని కూడా ప్రభా తిరిగి జ్ఞాపకం చేసుకుంటండి వారిని అందరిని కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభా దేవాయ ప్రభా మా దేశాధికారులకు చకటి జ్ఞానం అనుగురించండి వాళ్ళని కూడా మీరు రక్షించుకొని ప్రభా దేవాయ ప్రభా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటండి దేవాణి సేవకులు కూడా ఎంతో మంది ఉన్నారు ప్రభా మరి వాళ్ళందరినీ కూడా ప్రభాన్ని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళు ఎక్కడెక్కడైతే సేవలు చేసుకున్నారు ప్రభా అక్కడ అద్భుత ఆచకాలు జరిగించండి వారిని కూడా దీవించండి వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి వారి కుటుంబం చుట్టూ కూడా ప్రభావిని ఒక అగ్ని కవచంలోని యొక్క రక్షణ కవచంలో వేసి పెట్టండి ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని నచ్చండి మా టీం మెంబర్స్ లలో కూడా ప్రభా కేబిఎం గ్రూప్ ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని కృపలో జ్ఞాపకం చేసుకోండి వారి సేవ జీవితాన్ని ఫలిబలితాన్ని దాయించండి ప్రభా దేవాచ ప్రభా ప్రతి సేవకులు ప్రభా దేవ ఎంతో మంది ప్రభా పాశ్చాంట్లు పాశ్చాంకులు వీళ్ళందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా వారిని కూడా ప్రభా నీ సత్యాన్ని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా తయారు చేయండి వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడిన ప్రభ వాళ్ళు కూడా నీ నీతిని సత్యాన్ని ప్రభ ఎంతో ప్రకటింపజ్ చేసిన ప్రభావ దేవ ప్రకటన చేసిన ప్రభా అనేకాత్మ రక్షణలు తీసుకుంటారు ప్రభావ అలాంటి వారు ప్రభ సత్యని ప్రకటింపజేయాల ప్రభ వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడండి ప్రభా దేవ ప్రతి వారితో మీరు దర్శించి మాట్లాడండి ప్రభా నీ శక్తి వాక్యం ప్రతి వారు కూడా ప్రభా స్వాతికంగా అంగీకరించుకోవాల్సిందే ప్రభా దేవాయచు ప్రభా ప్రతి వార్త మీరు దర్శించండి వారితో మాట్లాడండి దేవాయచ ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి మాటలో ప్రభా ఎంతో జీవముంది ప్రభా కాబట్టి ప్రభా మీరు ముందే పలికినరు ప్రభా మరో నరుడు రొట్టె వాళ్ళని కాదు కాబట్టి దేవా నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వాళ్ళను జీవించడానికి అంటున్నావు కాబట్టి ప్రభా నీవు ఇచ్చిన ప్రతి వాక్కు ప్రభా మా జీవితంలో నెరవేర్చబడాలా ప్రతి వాక్యని మేము అనుసరించి మేము నడుచుకోవాలా మేము తప్పిపోద్దు ప్రభా నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా రక్షణ మేము పోగొట్టుకోకుండా మేము జాగ్రత్తగా జీవించాలిగా మాకు సాంక్షి అని ప్రభా నీ యొక్క దూతని మీ అందరికీ కాపుదలుగా దయచేసి ప్రభా మీరు మందరిని సిద్ధపరచుకుని ప్రభా దివా మరి మాత్మలు మీ చెతుగా మరి మీరే మాకు తోడని నడిపిస్తారని ఏసు క్రిష్ణు నామంలో ప్రార్థం తండ్రి ఆమెన్ మన ప్రభేసు కృప శాంతి సమాధానం ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడున్న ఎల్లప్పుడు సదాకాలం తోడు కాక ఆమె ప్రేస్ ఉంది yeah.